పెద్దయ్య వంట ఇంట్లో ఉన్నదండి వంట చేస్తున్నది చిన్నక్కయ్య పక్క వాళ్ల అమ్మాయితో ఆడుతున్నది దానికి ఎప్పుడు ఆటలేనండి నువ్వు కూడా ఆడు ఉదయం ఆడటం మంచిది కాదండి అలాగా నువ్వు చాలా మంచిదనివి చెప్పు సుగుణ నేను మంచిదాన్ని మా అక్క మంచిది కాదండి మీరు ఇద్దరూ మంచివాళ్లేప్పుడు ఏం చదువుతున్నావు ఇప్పుడు నేను చదవటం లేదండి పుస్తకానికి అట్ట వేస్తున్నాను అది కాదమ్మా నువ్వు ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతున్నావు అంటున్నాను రెండో తరగతి చదువుతున్నానండి అలాగా ఇప్పుడు మీ బళ్ళు ఏం పాఠం చెప్తున్నారు ఇప్పుడు పాఠాలు చెప్పటం లేదండి కథలు పాఠాలు చెప్తున్నారు ఏది ఒక పాట పాడు పాడుతున్నాను వినండి ఏం చేస్తున్నదమ్మా పాప మీ అక్కయ్య ఏం చేస్తున్నదమ్మా పెద్దయ్య వంట ఇంట్లో ఉన్నదండి పెద్దకయ్య వంట ఇంట్లో ఉన్నదండి వంట చేస్తున్నది వంట చేస్తున్నది చిన్నక్కయ్య పక్క అమ్మాయితో ఆడుతున్నది చిన్నక్కయ్య పక్క వాళ్ల అమ్మాయితో ఆడుతున్నది దానికి ఎప్పుడు ఆటలేనండి దానికి ఎప్పుడు ఆటలేనండి నువ్వు కూడా ఆడు నువ్వు కూడా ఆడు ఉదయం మంచిది కాదండి ఉదయం ఆడటం మంచిది కాదండి చాలా మంచిదానివి నువ్వు చాలా మంచిదానివి నీ పేరేమిటి చెప్పు నీ పేరేమిటి చెప్పు సుగుణ సుగుణ నేను మంచిదాన్ని నేను మంచిదాన్ని మా అక్కయే మంచిది కాదండి మా అక్కయ్య మంచిది కాదండి మీరు ఇద్దరు మంచివాళ్లేప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు ఇప్పుడు నేను చదవటం లేదండి ఇప్పుడు నేను చదవటం లేదండి పుస్తకానికి అట్టవేస్తున్నాను అది కాదమ్మా నువ్వు ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతున్నావు అంటున్నాను నువ్వు ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతున్నావు అంటున్నాను ఇప్పుడు మీ బళ్ళు ఏం పాఠం చెప్తున్నారు ఇప్పుడు మీ బళ్ళలో ఏం పాఠం చెప్తున్నారు ఇప్పుడు పాఠాలు చెప్పటం లేదండి ఇప్పుడు పాఠాలు చెప్పటం లేదండి కథలు పాటలు చెప్తున్నారు కథలు పాటలు చెప్తున్నారు ఏది ఒక పాట పాడు ఏది ఒక పాట పాడు పాడుతున్నాను వినండి పాడుతున్నాను వినండి రిపిటేషన్ డ్రిల్ స్టార్ట్ నేను ఆడుతున్నాను నేను ఆడుతున్నాను నువ్వు ఆడటం లేదు నువ్వు ఆడటం లేదు అతను రాస్తున్నాడు అతను రాస్తున్నాడు ఇతను రాయటం లేదు ఇతను రాయటం లేదు ఆమే తింటున్నది ఆమె తింటున్నది ఈమె తినటం లేదు ఈమె తినటం లేదు పాటలు చెప్తున్నారు పాటలు చెప్తున్నారు పాఠాలు చెప్పటం లేదు పాఠాలు చెప్పటం లేదు కమల మంచిది కమల మంచిది నేను మంచిదాన్ని నువ్వు మంచిదానివి మీ చెల్లెళ్లు మంచివాళ్లు జిల్లెళ్లు మంచివాళ్లు మనం మంచి వాళ్ళం ఎప్పుడు ఎప్పుడు ఆటలే రవికి రవికి ఎప్పుడు ఆటలే అంటున్నాను చేస్తున్నావు అంటున్నాను ఏం చేస్తున్నావు అంటున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటున్నాను నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటున్నాను లేదు ఆడటం లేదు ఆటలు అమ్మాయితో అమ్మాయితో ఆటలు ఆడటం లేదు పక్క వాళ్ళ అమ్మాయితో ఆటలు ఆటలు లేదు లేదు లేదు లేదు అమ్మాయితో రవి నేను నేను పాడటం లేదు నువ్వు నువ్వు పాడటం లేదు పాడటం లేదు మనం మనం పాడటం లేదు మీరు పాడటం లేదు వాడు వాడు పాడటం లేదు ఆయన ఆయన పాడటం లేదు వాళ్ళు వాళ్ళు పాడటం లేదు అవి అవి పాడటం లేదు నేను అడగటం లేదు తిను నేను తినటం లేదు చదువు నేను చదవటం లేదు కొయి నేను కొయ్యటం లేదు ఆడు నేను ఆడటం లేదు పరిగెత్తు నేను పరిగెత్తటం లేదు చూడు నేను చూడటం లేదు నేను రాయటం లేదు నేను రావటం లేదు నేను పోవటం లేదు కూర్చో నేను కూర్చోటం లేదు తీసుకో నేను తీసుకోవటం లేదు రవికి ఎప్పుడు ఆటలే పాటలు ఎప్పుడు పాటలే పుస్తకాల రవికి ఎప్పుడు పుస్తకాలే నాటకాలు రవికి ఎప్పుడు నాటకాలే చపాతీలు రవికి ఎప్పుడు చపాతీలే సినిమాలు రవికి ఎప్పుడు సినిమాలే కథలు రవికి ఎప్పుడు కొట్లో ఏముంది గుడి గు ఏ బ ఊళ్ళో ఏముంది కన్ను కంట్లో ఏముంది ఇల్లు ఇంట్లో ఏముంది చేతిలో ఏముంది ఇంటర్లాక్ సబ్స్టిట్యూషన్ నేను నేను చెడ్డదాన్ని కొత్త నేను కొత్తదాన్ని నువ్వు నువ్వు కొత్తదానివి చిన్న నువ్వు చిన్నదానివి చెల్లెలు కొత్తది మీ చెల్లెలు పెద్దది మీ అమ్మాయి పెద్దది నేను పెద్దదాన్ని చిన్న నేను చిన్నదాన్ని నువ్వు నువ్వు చిన్నదానివి మంచి నువ్వు మంచిదానివి మనం మనం మంచి వాళ్ళం చెడ్డ మనం చెడ్డ వాళ్ళం చెడ్డది కొత్త ఆమె కొత్తది మీరు మీరు కొత్త వాళ్ళు వాళ్ళు వాళ్ళు కొత్త వాళ్ళు రెస్పాన్స్ డ్రిల్ అట్ట దేనికి వేస్తున్నావు నాటకానికి వెళ్తున్నాను రవి ఎక్కడికి వెళ్తున్నాడు శివాలయం రవి శివాలయానికి వెళ్తున్నాడు శర్మ ఎందుకు మందు తీసుకుంటున్నాడు శర్మ ఆరోగ్యానికి మందు తీసుకుంటున్నాడు నువ్వు ఎందుకు మందు రవి మీ తమ్ముడు చదువుతున్నాడా ఆరో తరగతి చదవటం లేదండి మూడో తరగతి చదువుతున్నాడు సరళ నేను రెండో తరగతి చదవటం లేదండి ఒకటో తరగతి చదువుతున్నాను సుశీల నువ్వు ఎనిమిదో తరగతి చదువుతున్నావా ఏడు నేను ఎనిమిదో తరగతి చదవటం లేదండి ఏడో తరగతి చదువుతున్నాను శర్మ నువ్వు చదువుతున్నావా నేను పదో తరగతి చదవటం లేదండి తొమ్మిదో తరగతి చదువుతున్నాను రవి నువ్వు అన్నం తింటున్నావా లేదండి నేను అన్నం తినటం లేదు శర్మ రతిరామ్ నీ గదిలో ఉంటున్నాడా లేదండి రతిరామ్ నా గదిలో ఉండటం లేదు శేషు ఇప్పుడు నువ్వు నాటకానికి పోతున్నావా లేదండి ఇప్పుడు నేను నాటకానికి పోవటం లేదు శర్మ పిల్లి చెట్టు ఎక్కుతున్నదా లేదండి పిల్లి చెట్టు ఎక్కటం లేదు కమలా లక్ష్మి నీ చెయ్యి పట్టుకుంటున్నదా లేదండి లక్ష్మి నా చెయ్యి పట్టుకోవటం లేదు అతను పాటలు పాడుతున్నాడు శర్మ ఇంటికి వెళ్ళటం లేదు శర్మ ఇంటికి వెళ్తున్నాడు మాస్టర్ గారు పాఠం చెప్పటం లేదు మాస్టర్ గారు పాఠం చెప్తున్నారు సుశీల అన్నం లేదు. సుశీల అన్నం తింటున్నది